సూదం విశ్వప్రభ పర్షణ దేవ అబ్రాహ్మ సాకుల గొప్ప దేవ ఇద్దరం చేసుకునేశోప్రభ నా దివానిశ్వతం వాక్యంధర మీరు మాట్లాడి పాట నడిపించండి పరిశుద్ధాత్మ సాహించండి ఆటగా తొలగించి మీరు అక్కడ బహుస్వామి పొంది నా దివాక్యంలో ఇంకా ఎదగల ఇంకా నానబడాలా యశోప్రభ నా దివానిశతం ఎక్కడ చూసినా ప్రభ మన తల్లి ఉన్నది శాంతి లేని జీవితం ఉన్నది అనేక జగ స్వార్త పోవాలి యశోప్రభ మీరు సాయం గురించి ప్రసిద్ధాత్మ నడిపి దయచేసి మునిస్తున్న ప్రశ్న నేనెల్లప్పుడు యహోవాను సన్ను తెదన్ నిత్యము ఆయన కీర్తి నానూటనుండు నేనెల్లప్పుడు యహోవాను సన్ను తెదన్ నిత్యము ఆయన కీర్తి నా నూటనుండు అంతా నా ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తించుటమానను కన్నీళ్ళే పానములైన కటిన దుఃఖ బాధలైన స్థితుగతులే మారిన అవకాశం చే జారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితుగతులే మారిన అవకాశం చే జారిన మారదు ఏసు ప్రేమ నిత్తుడగు తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్తుడగు తండ్రి ప్రేమ మారదు ప్రేమ నిద్దుడకు తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిద్దుడకు తండ్రి ప్రేమ అంతాన మేలుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధన మానను రాధనాపను స్థుతించుట మానను స్తీంచుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఎహోవాయి ను ఎహో వా తీసుకొనను ఎహో వాయిచ్చను ఎహో వా తీసుకొనను ఆయన నామముఖే స్తి ఆయన నామముఖే స్తి కలుగుగా అంత నామేనుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తీంచుటమానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నా కక్కరలేదు నీవు నాకుండగా ఏది నా కక్కరలేదు అంతా మేలుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తలవంచితే తన చిత్తమునకు తల ఆరాధన ఆపను స్తించుట మానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తియించుటమానను సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకుడి మేలుకై జరుగును సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవి ఏసుని స్వరూప్యము నేను పొందాలని ఏసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించిన విలువైన సిలువకై అనుమతించినవి విలువైన సిలువకై అంతా నా మేలుకే ఆరాధన ఏసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తుటమానను నీవు చేయునది తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అభ్యసించినా నీతి సమాధాన ఫలమే అభ్యసించినా నీతి సమాధాన ఫలమే అంతాన మేలుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే స్తుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తించుటమానను అలలియ థ్యాంక్ యూ సిస్టర్ పేజ్ లో బ్రదర్ థ్యాంక్ బ్రదర్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాబ్ద్య కూడా నా హృదయపూర్వక వందనాలు ఈ రీతిగా నన్ను సచివాలెక్కడ నిలబెట్టి ఆయన వాక్కును ప్రకటించటకు నాకు ఈ అవకాశం కల్పించిన యేసు ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు ఈవేగములకు కలుగునుగాక పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి నీతి న్యాయములు జరిగించువాడ గొప్ప దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు స్థుతులైనా స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు నాయన నీ కృపలో మమ్మల్ కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం దివారాత్రములు తండ్రి నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినముకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ందరినీ సజీవ నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభ ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభ మమ్మల్ని చేర్చిన యొక్క బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటారో అక్కడ వారి ఉంటానని సెలవించిన దేవుడు ఆ రీతిగానే మీరు కృపాసత్య సంపూర్ణుడివై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి పాటల ద్వారా తండ్రి నిన్ను మహమపరిచినాం ఇదిగో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించటకు నీ పాదాలు యద్దకు వచ్చిన నా స్వన్నిధిని స్వబుద్ధిని తొలగించి నా ప్రవర్తన అంతటే నీ అధికారానికి నేను లోపరుచుకుంటున్నాను నాలో నువ్వు ఉండి నాయన ఉపదేశించి నాతో మా అందరితో మీరు మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికముతో తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము మార్చుకొని ఆ రీతిగా నీ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండాలా మేము వినువారిలాగానే ఉంటే మేము అద్దంలో చూచుకొని తన సహజ ముఖం ఉంటాం ప్రభా నీ వాక్యాన్ని పాటించే వారిగా మేము ఉండటకు మీరు సహాయం దయచేమని ఆ రీతిగా నాయన మా హృదయాలు కఠినపరచుకోకుండా సాత్వికమతో నాయన మా హృదయాల్లో లోపల నాటబడే వాక్యానికి మేము విధేయత చూపించాలా ఆ రీతిగా ప్రభ మీరు మమ్మల్ని స్థిరపరచండి ఆ రీతిగా మా తలంపులు మా ఆలోచనలన్నీ తీసివేసి మీ చత్తము మీ ఉద్దేశము మీ ప్రణాళిక ఏమైందో అదేని నోటి నోటివాక్ ద్వారా మాతో మాట్లాడము ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో కార్యము పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునందు దేవుడు ఆయనకు తోడయ్యుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది సాతానుచే పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు చుండేను కాబట్టి చూడండి ఈ వాక్కు ఈ వాక్యాన్ని అపోస్తుడైన పేతులు ఆ కొరినీల దగ్గర ఆయన ప్రకటిస్తున్నాడు ఎందుకు దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితో అభిషేకిచ్చిందంటే ఆయన అపవాది చేత పీడింపబడేవారు వాళ్ళందరూ స్వస్థపడాల కాబట్టి యేసు ప్రభు చూడండి ఆయన దేవుడై కూడా తనను తాను రిక్తునిగా మార్చుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆకారమందు ఒక మనుషుడిగా కనబడి ఆయన మరణం పొందినంతగా సిలువకు ఆయన విధేయత చూపించాడు కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు జీవించినంత కాలము ఆయన చూడండి అనేక చోట్ల ఆయన సంచరించండు అనేక ప్రాంతాలు అనేక ప్రదేశాలు ఆయన తిరిగిండు ఎందుకంటే అపవాది పీడింపబడిన వాళ్ళందరూ చూడండి స్వస్థపరచబడాలా ప్రతి ఒక్కరికి మేలు కలగాల కాబట్టి తండ్రి ఆయనని అభిషేకించింది అందుకే ఎప్పుడైతే యోర్ధాన్ నది దగ్గరికి ఆ బాప్తీసమిచ్చి వ్యూహాన్ దగ్గరికి మన ప్రభు అక్కడికి వెళ్ళడము ఆయన ద్వారా బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడ్డము ఇదిగో పరలోకం నుండి ఒక శబ్దము ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్న గొప్ప సాక్ష్యము తర్వాత పావురము ఆత్మ ఆయన మీదకి దిగిరావడము తర్వాత ఆయన నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసం ఉండడము ఆకలి కొనడము తర్వాత ఆయన దగ్గరికి వచ్చి శోధించడము ఆ శోధకుడిని ఆ శోధ్ని దేవుడు జయించిన తర్వాత ఆయన ఈ రీతిగా తండ్రి ఆనందించేలాగా తన తండ్రి తనను పంపిన చిత్తాన్ని నెరవేర్చేలాగా దాని మన ప్రభు ఎంతగానో ప్రయాసపడి ఎక్కడా అలయలేదు సొమస్యల అంతగా తను ప్రయాసపడ్డాడు కాబట్టి చూడండి ఎందుకంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి అనేకులు యసుక్రీస్తు ప్రభు ద్వారా మేలు పొందుతున్నారు ఎంతోమంది కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటి వారు పక్షవాయువు గలవాళ్ళు చంద్ర చనిపోయిన వారు కూడా ఎంతో మంది దయ్యాలతో పీడింపబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ మన ప్రభు వాళ్ళకి విడుదలనిచ్చండి ఎంతో మందిని ఆయన స్వస్థపరచండి కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది కూడా అదే మన ద్వారా అనేకులు మేలు పొందాల మన ద్వారా అనేకులు స్వస్థపరచబడాల కాబట్టి మనకి పరిశుద్ధాత్మతో పాటు శక్తి కూడా మనకు ఎందుకంటే అపస్తుడైన పౌలు తన తిమోత్తితో మాట్లాడినప్పుడు పైకి భక్తి ఉండి శక్తిని ఆశ్రయించని వారు కాబట్టి మనమున్న తరంలో ఉన్న మనుషులు పైకి భక్తి లాగానే ఉంటారు కానీ విశ్వాసము కలిగిన వారిగానే ఉంటారు గాని కాని దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు కాబట్టి ఇది ఎవరు ఈ శక్తిని మనకు అనుగ్రహించాలా ఎవరు పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని అభిషేకించాలంటే యశుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నువ్వు అభిషేకించబడితే ఆ రీతిగా నువ్వు అభిషేకించబడిన నువ్వు ఎప్పుడైతే అనేక ప్రాంతాలు నువ్వు సంచరిస్తావో అనేక ప్రాంతాలకు మనం వెళ్తామో మన ద్వారా ఎంతో మంది జీవితాల్లో గొప్ప మేలు జరుగుతుంది ఎంతో మంది చూడండి విడుదల పొందుతారు ఎంతో మంది స్వస్థత పొందుతారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆ రీతిగానే ఎంతో మంది అపవాది చేత పీడింపబడిన ఎంతో మందిని ఆయన స్వస్థపరిచండు కాబట్టి మతయసు వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో మనం చూస్తే యేసు వారి సమాజ మందిరములలో బోధించచ్చు కాబట్టి ఆయన ఏం చేస్తుండడు దేవుడు ఎక్కడైతే సమాజ మందిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి యేసు ప్రభు ఆయన బోధిస్తాడు కాబట్టి ఆయన బోధ ఎలా ఉంటుందంటే మనం చూస్తే వాక్యము చూడండి యోహాను సువార్త కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతోను శక్తితోనూ మనము అభిషేకించబడిన మనము ఏ రీతిగా ఉండాలంటే యోహాను సువార్త ఏడో అధ్యాయము యోగాను సువార్త ఏడో అధ్యాయము చూడండి పదహారు వచనం ఇక్కడ ఏముందంటే ఈదులు పదిహేనో అధ్యాయం చూస్తే యూదులు అందుకు ఆశ్చర్యపడి ఎవరికి యేసుక్రీస్తు ప్రభు చేసిన విధానాన్ని బట్టి వీళ్ళు ఆశ్చర్యపడి చదువుకునని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చనని చెప్పుకునిది అందుకు ఏసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నుచ్చనించుకునిన ఆ బోధ దేవుని వలన లేక నాయంతటా నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొను కాబట్టి తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపినవాని వాణి మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు కాబట్టి బోధకులమైన మనము క్రీస్తుని ప్రకటిస్తున్న మనము మన బోధ ఎలా ఉండాలంట దేవుని బోధయి ఉండాల పరిశుద్ధాత్ముడితో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడాల కాబట్టి మన బోధ ఎలా ఉండాలంటే యశుప్రభ చెప్తున్నాడు నేను చెప్పే ప్రతి మాట నా అంతట నన్ను నా తండ్రి నాకు బయలుపరిచితేనే నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఆయన చేసే బోధ ఏది తనంతట తాను చెయ్యట్లా తను పంపిన తండ్రి చెప్పినది తన తండ్రి తనకు బయలుపరిచిందే యేసుక్రీస్తు ప్రభు బోధిస్తుండు యేసుక్రీస్తు ప్రభు ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తుండు ఎక్కడ ప్రతి సమాజం మందిరంలో కాబట్టి ఎవడైనను ఆ ఎవడైనను అంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు ఈ లోకంలో క్రీస్తుని వెంబడించే వ్యక్తి క్రీస్తుని గురించి ప్రకటించే వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునిన ఎడలా కాబట్టి ఇక్కడెక్కడ కూడా మన స్వబుద్ధికి మన ఆలోచనలకి మన తలంపులకి ఎక్కడ మనము అవకాశము ఇవ్వకూడదు కాబట్టి దేవుని చిత్తము చొప్పున చేయాలి అని నిశ్చయించుకున్న వాళ్ళు ఏమాలోచన చేయాలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను కాబట్టి నా అంతట నేను బోధిస్తే స్వకీయ మహిమను వెతుక్కుంటా కానీ నన్ను పంపిన వాన్ని మహిమకు చూడండి వాడు సత్యవంతుడు కాబట్టి మనం ప్రకటించే ఏ బోధైనా గాని దేవుని సన్నిధిలో ఆయన మనకు బయలుపరిచినవే ఆయన మనకు చూపించినవే మనం ప్రకటించాలా ఎక్కడ కూడా మన జ్ఞానము పెట్టకూడదు మన తలంపులు పెట్టకూడదు ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే దేవుని మహిమ జరగకుండా స్వకీయ మహిమను వెతుక్కుంటారు సొంత గుర్తింపు కొరకు ప్రయాసపడతారు కాబట్టి ఈరోజు దేవుని చిత్తాన్ని నేను చేయాలా కాబట్టి యసుక్రీస్తు ప్రభు ఆయన ప్రతి సమాజ మందిరములో బోధించిన ప్రతి మాట తనంతట తాను ఏది బోధించల తన తండ్రి తనకు బయలుపరిచిందే తన తండ్రి తనకు చెప్పినదే ఆయన ప్రకటించండి అందుకు శాస్త్రులు పరిచయలు ఆయనని అంగీకరించలేకపోయినాడు ఎందుకంటే అది నిజము కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట సత్యము కాబట్టి కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట చూడండి అది నిజము కాబట్టి వాళ్ళు అంగీకరించలేకపోయినారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన ప్రతిసారి ఆయనని చంపడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు ఆయన మీద పళ్ళు రువిన్ ఆయన మీద నేరాలు మోపినరు కాబట్టి ఇవన్నీ ఆయన నిమిత్తము తండ్రి నిమిత్తము ఆయన అనుభవించండు కాబట్టి మత్తాయి సువార్త నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఏసు వారి సమాజ మందిరంలో బోధించచ్చు ఆయన బోధించే బోధ ఆయనది కాదు తనను పంపిన తండ్రి బోధ తన తండ్రి తనకు బయలపరిచిందే ఆయన సమాజ మందిరాల్లో ఉండి బోధించండు కాబట్టి అలాగే బోధించచ్చు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించచ్చు చూడండి యశుప్రాభు సమాజ మందిరాల్లో బోధిస్తుండు అలాగే పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తుడు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుచుచు గలిలే అంతటా సంచరించను కాబట్టి ఆయన సంచరించండు ఒక చోట లేడు ప్రయాసపడ్డాడు మనం చూస్తే అపోస్తుడైన పౌలు కూడా ఒక చోట లేడు ఎన్నో దేశాలు ఆయన కానీ ఈరోజు క్రైస్తవ్యం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఒక చోటనే ఉండిపోతున్నారు నాతో కూడా ఒక సిస్టరు ఒక దినము నీకు ఒక చర్చిలాగా దేవుడిస్తే బాగుండంటే ఈ రోజు ఈ వాక్యం చెబితే ఈ నలుగురే ఆదరణ పొందుతారు అదే అనేక ప్రాంతాల్లోకి వెళితే అనేకులు దేవుని ద్వారా ఆయన మహిమలో ఉంటారు కాబట్టి చూడండి యేసు కూడా ఆయన సమాజ మందిరాల్లో బోధించిండు అలాగే పర్లోక రాజ్యముల గురించి ప్రకటించేడు ప్రజలలోని ప్రతి వ్యాధిని ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారు రోగులు ఎంతో మంది విధములైన వ్యాధుల చేత నానా విధములైన రోగముల చేత పీడింపబడిన వాళ్ళు ఎంతో మంది కుష్టి మూగవారు చెవిటివారు పుట్టినది మొదలుకొని లేవలేని వాళ్ళు చంద్ర రోగులు పక్షవాయువు గల వాళ్ళు ఎంతో మంది యశ్వ్రభు దగ్గరకు వచ్చారు మనం చూస్తే ఆ పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ కాణాని స్త్రీ తన కుమార్తెకు దయ్యం ఒక తండ్రి తన కుమారుడు చూడండి ఒక నోటితో వచ్చే ఆ సమస్య అతను ఏం చేస్తుడు బాగా మూర్చపోతున్నాడు తన శిష్యుల దగ్గరకు వచ్చింది నా కుమారుడిని ఈ యొక్క నుంచి స్వస్థపరచమని కానీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినాడు తర్వాత యేసు ప్రభువే వెళ్ళగొట్టి నా తండ్రితో మాట్లాడి మనం చూస్తే చాలా మంది దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ మనం చూస్తే నాయునని ఒక వ్యక్తి తన చిన్న కుమార్తె చావనే సిద్ధమై ఉందని యేసు ప్రభుని వెతుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి పాదాల మీద పడి నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద నువ్వు చేతులుంచితే నా కుమార్తె బాగుపడుతుంది అని ఆశపడి వచ్చింది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎంత మాత్రము ఎవరిని ఏ మాత్రము కూడా యేసుప్రభు తోసి వేయలేదు మనం చూస్తే శతాధిపతి తన దాసుడు పక్షవాయువు గల వ్యక్తి అయితే ఆ పక్షవాయువలం నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతుడని నమ్మిండు అలాగే ఒక విదవరాలు తన కుమారుని పోగొట్టుకొని బహు దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తుంటే యశుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆ పాడెన ముట్టుకొంగలే చనిపోయిన తన కుమారుడు మరలా బ్రతికిండు అలాగే మనం చూస్తే చూడండి లాజర్ని చనిపోయి కూడా కొన్ని దినాలైనా కానీ దేవుడు లాజర్ని బ్రతికించింది కాబట్టి ఆయన నమ్మమన్నాడు నమ్మితే నువ్వేం చూస్తావు దేవుని మహిమను చూస్తాం ఈ రోజు ఈ వాక్యమును నమ్మితే మనము కూడా దేవుని మహిమను చూస్తాము అలా ఆయన మహిమను చూడడానికే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన సమాజ మందిరాల్లో బోధించేండు పరలోకరాజ్యముల గురించి ప్రకటించేడు అలాగే ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును ఆయన స్వస్థపరచుచు గలిలీ అంతటా ఆయన సంచరించండి కాబట్టి ఎక్కడ కూడా ఆయన సమయాన్ని దుర్వినియోగం చేసినట్టు మన ప్రభు లేడు అంతగా ఆయన ప్రయాసపడండు రాత్రిం పగులు రాత్రి అంతా వెళ్ళి సమాజ మందిరాల్లో బోధించడము పర్వకరాజ్యమును గురించి ప్రకటించడము ఎంతో మంది రోగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతి వ్యాధి కలిగిన వారిని ప్రతి రోగం కలిగిన వాళ్ళని వాళ్ళు కలిగి సమస్య ఏదైనా కానీ కలిగి బాధ ఏదైనా కానీ వాటి అన్నిటి నుంచి ఆయన ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేసిండు కాబట్టి ఆయన ద్వారా ఎంతోమంది స్వస్థపరచబడ్డాడు కాబట్టి అప్పుడు మత్తాయిస్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఆయన కీర్తి అంటే నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి అంటే నా పట్ల దేవుడు చేసిన ప్రతిది నేను కీర్తిస్తుంట ఆయన చేసిన మేలును బట్టి కానీ ఆయన చేసిన కృపను బట్టి కానీ ఆయన నా జీవితంలో చేసిన వాటి అన్నిటిని బట్టి నేను కీర్తిస్తుంటా అట్లానే యేసు ప్రభు ఎంతో మందిని వ్యాధులతో ఉన్నవాళ్ళని ఆయన స్వస్థపరుస్తుండ కాబట్టి జనులు ఆయనను గురించిన యొక్క సాక్ష్యము ఆ కీర్తి ఆ సిరియా దేశం వ్యాపించింది కరోనా వస్తే ఎట్లా ఈ ప్రపంచమంతా వ్యాపించిందో జనాలందరిలో ఎట్లా తెలియనివాడైనా లేడు ఎవడు అంతగా అది విస్తరించి వ్యాపిస్తే అందరి నోట్లో నానిందో మన ప్రభు యొక్క కీర్తి కూడా ఆ సిరియా దేశం అంతటా అంతగా ఆయన వ్యాప్ ఆయన కీర్తి అంతగా వ్యాప్తి చెందింది కాబట్టి నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను కాబట్టి ఎంతోమంది యశప్రభు దగ్గరకు వచ్చి దావిదు కుమారుడా మమ్ము కనుకరించు అని ఎంతమంది ఆయన దగ్గర వచ్చి అడిగినట్టు మనం లేఖన భాగాల్లో చూస్తాం అంటే వాళ్ళకి ఎంత వేదన వాళ్ళు కలిగి ఉన్న స్థితి బట్టి చూడండి కాబట్టి దావిదు కుమారుడా మమ్మ కనికరించు మమ్మల్ని కరుణించు అని ఆయన వెంట బతిమలాడుతూ ఎంతమంది ప్రాధాయపడ్డరు కాబట్టి అలాంటి వేదనల చేతను నానా విధములైన రోగముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ యేసుప్రభు స్వస్థపరిచండి అలాగే దయ్యం పట్టిన వారిని ఆ సేనా దయ్యం పట్టిన ఆ కానాను స్త్రీ తన కుమార్తె కూడా దయ్యం ఒక తండ్రి యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు కూడా వెళ్ళగొట్టలేదు అది కూడా ఒక దయ్యమే చూడండి అలాంటి ఎంతో మంది దయ్యం వారిని చంద్ర రోగులను వారిని ఒక ఒక ఇంట ఉన్నప్పుడు అనేక జనులు అక్కడ ఉంటే ఒక మంచం మీద పట్టుకున్న వ్యక్తిని కొంతమంది మోసుకొని వచ్చి ఆ జన సంచారంలో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే వాళ్ళు ఇంటి పైకప్పు తీసేసి ఆ మంచాన్ని అలానే యసుప్రభు దగ్గరికి దించినారు అలా ఆ పక్షగల్ల వాయువుని కూడా దేవుడు స్వస్థపరిచండి ఆ శతాధిపతి దాసుడు మంచం ఆ వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరిచండి కాబట్టి పక్షవాళ్ళ వాయువుని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను యసుప్రభు బోధించడం మాత్రమే కాదు ప్రకటించడం మాత్రమే కాదు ప్రతి విధమైన రోగముల చేత వ్యాధుల చేత దయ్యములతో పీడింపబడిన వాళ్ళు వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచిండు కాబట్టి ఇవన్నీ ఎలా చేయగలిగిండు అదే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే జరుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించబడిండు కాబట్టే తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఇవి చేయగలిగిండు ఆయననే తండ్రి కాకపోతే మనకు మాదిరి అన్నట్టు ఈరోజు నువ్వు కూడా నేను కూడా మనమందరం కూడా పరిశుద్ధాత్మతోనూ శక్తితో ఎప్పుడైతే మనం అభిషేకించబడతామో ఆ రీతిగా ఎప్పుడైతే అభిషేకించబడిన మనము ఆయన చెప్పిన బోధ ఆయన నీకు బయలుపరిచింది నువ్వు ఎప్పుడైతే లేకుండా నిస్వార్థంగా దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తావో ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు సమాజ బోధిస్తావో ఆయన మహిమ పరచబడతాడు అలాగే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కృపావరాలు కలిగి ఉంటవు నువ్వు కూడా ప్రతి విధమైన వ్యాధి చేత పీడింపబడిన వాళ్ళందరినీ నువ్వు స్వస్థపరచగలవు ఇవి చేయాలంటే నువ్వేం చేయాలా సంచరించాలా ప్రయాసపడాలి ను వెళితే తప్ప ఇవి నువ్వు చేయలేవన్నట్టు కాబట్టి మత్తాయసు వార్త పదో అధ్యాయం ఒకటో వచనంలో ఇప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇప్పటి మన ప్రభు ఆయన ప్రకటించండి పర్లోక రాజ్యము గురించి అనేక ఉపమానాలు ఆయన ప్రకటించండి దేవుని రాజ్యముల గురించి ప్రతి సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రకటించండి అలాగే ప్రతి స్థలంలో ప్రతి ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఎంతోమంది పీడింపబడిన వాళ్ళు దయ్యాల చేత వాళ్ళని స్వస్థపరిచండి ఎంతోమంది వ్యాధుల చేత రోగాల చేత పీడింపబడిన వాళ్ళని వాళ్ళని స్వస్థపరుస్తూ ఆయన సంచరించండి ఇప్పుడు యేసుప్రభు చూడండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును కాబట్టి ఆ సేన పట్టిన ఉన్న ఆత్మ అపవిత్రాత్మ కాబట్టి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి రోగమును ఆయన ఎట్లయితే ప్రతి రోగమును ప్రతి వ్యాధిని స్వస్త స్వస్థపరుస్తూ సంచరించేండో ఇది నా అంతటా నేనే కాదు నన్ను వెంబడించే వారు కూడా చేయగలరు కాబట్టి తన శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వాళ్ళకి వెళ్ళగొట్టటకు ప్రతి రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను కాబట్టి యసుప్రభు అధికారం ఇచ్చడు మనకు తెలుసు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానన్నాడు కాబట్టి ఇప్పుడు అపవాది చేత పీడింపబడే వాళ్ళ జీవితాల్లో గొప్ప మేలు చేసేండో ఆ రీతిగా పీడింపబడిన వాళ్ళని ప్రతి విధమైన రోగం కలిగిన వాళ్ళని ప్రతి విధమైన వ్యాధి కలిగిన వారందరినీ ఆయన స్వస్థపరుస్తూ ఆయన సంచరించండు కాబట్టి తన పన్నెండు మంది శిష్యులను ఆయన పిలిచేడు కాబట్టి నాకున్న అధికారం ఆ అధికారం నాకు ఎలా కలిగింది నా తండ్రి మూలంగా కలిగింది నా నాకు ఈ అధికారం కలగలేదు నా తండ్రి నాకు అనుగ్రహించబట్టి ఆయన కృపను బట్టి ఈ అధికారం పొందుకున్న ఇప్పుడు యేసు యొక్క కృపను బట్టి ఆయనని వెంబడిస్తున్న ఈ పన్నెండు మంది శిష్యులకి ఈ అధికారం దేవుడు అనుగ్రహించండి ఏంటంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను కాబట్టి ఈ అధికారము ఎవరు పొందుకున్నారంటే యశు ప్రభుని వెంబడిస్తున్న ఆయన పన్నెండు మంది శిష్యులు ఇప్పుడు ఈ పన్నెండు మంది శిష్యుల గురించే ఇప్పుడు మనం చూస్తాం కాబట్టి ఈ రోజు కూడా ఇప్పుడు మనమందరం కూడా యసు ప్రభుని వెంబడించే వాళ్ళమే కూడా ఆయన శిష్యులమే కాబట్టి ఆ రోజు అపోస్తులకి ఎట్లయితే దేవుడు ఈ అధికారం ఇచ్చిండో ఈ అధికారము నీకు కూడా ఉంది కాబట్టి ఈ అధికారం కలిగిన నువ్వు ఈ అధికారము నువ్వు చేయాలంటే నీకు శక్తి కావాల కాబట్టి అందుకు నువ్వు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నువ్వు అభిషేకించబడాల కాబట్టి మతాయిసు వార్త పదో అధ్యాయం ఏడో వచనంలో వెళ్ళుచు పరలోక రాజ్యము సమీప సమీపించి ఉన్నదని ప్రకటించుడి కాబట్టి ఆయన ఎలా ప్రకటించండు దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించండు ప్రతి సమాజం మందిరంలో ఆయన బోధించిండు కాబట్టి ఇప్పుడు ఆయన శిష్యులకు కూడా దేవుడు చెప్తుడు మీరు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మీరు ప్రకటించాల మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో ఎవరైతే మారు మనసు పొందుతారో ఎవరైతే వాడు పాపిని అని గ్రహించుకుంటాడో తన పాపాలు ఒప్పుకుంటాడో ఆ రీతిగా నువ్వు వెళ్ళి పరలోక రాజ్యమును గురించి నువ్వు సువార్త ప్రకటిస్తావో ఆ వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి రక్షించబడతాడు ఇది కూడా మేలే మనం ఎట్లా యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డామో సువార్తను విని నమ్మి విశ్వసించడం ద్వారా ఆ రీతిగా అదే భారము కలిగి అదే ప్రయాసముతో నువ్వు సంచరించి ఇతరులకు ప్రకటిస్తే నీ ద్వారా ఎంతో మంది జనులు చూడండి ఆయా భాషలో మాట్లాడేవారు ఆయా దేశస్థులు ఎవరైనా కానీ ఆయా కులాలు మతాలు ఇందులో భేదం ఏమీ లేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అందరినీ సృష్టించిన వాడు ఆయన కాబట్టి ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం ప్రకటిస్తామో యేసు ప్రభుని గురించి ఆ శిలువను గురించిన సువార్త మనం ప్రకటిస్తాము పరలోకరాజ్యము సమీపించింది అని మనం ప్రకటిస్తాము దేవుని రాకడ సమీపించింది కాబట్టి ఆయన రాకడం సంబంధించిన ప్రతి సూచన నెరవేరుతుంది కాబట్టి మీరు సిద్ధపడాలా ఆయన రాకడ కొరకు కాబట్టి మీలో ప్రభుకి ఆయాసకరమైనది ఏది ఉండకూడదు కాబట్టి మరలా ఒకవేళ కలిగి ఉన్న వ్యక్తివైతే నువ్వు మరలా పాపక్షమాపణ పొందుకోవాలా మారు మనసు పొందుకోవాలా అందుకు దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతుంది అందుకే ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడని నువ్వు ప్రకటించాలా ఆ రీతిగా నువ్వు ఇతరులకు బోధించాలా కాబట్టి ఆ రీతిగా నువ్వు బోధించాలన్నా ప్రకటించాలన్నా నువ్వు వెళ్ళి సంచరిస్తూ సువార్త చెప్పాలా తెలిసిన వారికి తెలియని వారికి అని లేదు ఆయన తోడుగా ఉన్నాడు నీకు కాబట్టి మార్గదర్శివురు యశుప్రభు నీ ముందు నడుచువాడు యహోవయే కాబట్టి అపోస్తుల పరిచర్ ఆయన ఆత్మను నడిపింపు ద్వారానే జరిగింది ఆయన చిత్త ప్రకారంగానే వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళి శువార్త ప్రకటించినారు కాబట్టి మనము లోబడాలా మన ప్రాణాన్ని ఆత్మను శరీరాన్ని పరిశుద్ధాత్ముడికి లోపరుచుకోవాలా యసుప్రభు సమస్తాన్ని జరిగించి తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నానో అన్నాడో ఈ రోజు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలా అప్పగించుకొని ఆయన నీతో ఏం తెలియజేస్తుండో తెలుసుకోవాలన్న ఆసక్తితో నువ్వు ఉండాలా అలా శ్రద్ధగా నువ్వు వెతకాల ఆయనతో ఎందుకంటే ఎప్పుడైతే నీలో ఆసక్తి ఉంటుందో ఎప్పుడైతే నీలో ఆ రీతిగా శ్రద్ధ కలిగి నువ్వు ఉంటావో ఎప్పుడైతే ఆయన పిలుపు పట్ల ఆయన యొక్క చిత్తం పట్ల నువ్వు ఎలాంటి కపటం లేని నిస్వార్థంగా ఉంటావో నిష్కపటంగా ఉంటావో అట్లా నిన్ను నువ్వు ప్రభుకి సమర్పించుకొని ఆ రీతిగా నిన్ను త్యాగం చేసుకొని ఆయన పని తుదముట్టించాలా ఆయన పరిచర్యను నేను నమ్మకమైన వాడిగా ఉండి నేను నిర్వర్తించాలా అనే ఆ యొక్క ప్రయాసము ఆ యొక్క ఆసక్తి ఆ యొక్క ఆశ నీకుంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన పాదాల దగ్గరకు వస్తే ఖచ్చితంగా ప్రభు నీకు చూపిస్తున్నట్టు నువ్వేం చేయాలా ఎట్లా ముందుకు పోవాలా ఎలా చేయాలా ఎలాంటి బోధ ప్రకటించాల మనంతటా మనం బోధించడం కాదు ఆయన నీ పట్ల ఉద్దేశించి ఏం మాట్లాడుతుండో అన్నది నువ్వు గ్రహించాల కాబట్టి పరిచర్యలకు వెళ్ళినప్పుడల్లా మనము మన ఎందుకంటే తనంతట తాను బోధించేవాడు స్వకీయం మహిమను వెతుకును కానీ దేవుణ్ణి వెతికేవాడు దేవుడు నాకేం బయలుపరిచిండు వాళ్ళకి నేను ఏమి వెళ్ళి ప్రకటించాలి ఎందుకంటే ఆయనకు తెలుసు మనుషుల హృదయ రహస్యాలు దేవుడు మనుషుల యొక్క అంతర్యంలో ఏముందో చూచినవాడు కాబట్టి మనమందరం కూడా ఆ రీతిగా స్వార్తను వెళ్ళి ప్రకటించాల మతాయి స్వార్త పదో అధ్యాయం ఎనిమిదో వచనంలో రోగులను స్వస్థపరుచుడి కాబట్టి తన పన్నెండు మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్ములను వెళ్ళగొట్టటకు దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చి మీరు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించింది అని ప్రకటించండి సువార్తను ప్రకటించండి ప్రకటించిన మీరు అంత మాత్రమే గాక రోగులను స్వస్థపరచుడి ఎందుకంటే ఆయనను పోలి నడుచుకుంటే ప్రభు విధానమే ప్రభు యొక్క క్రమమే మనము ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన అడుగుజాడల్లో ఉన్నప్పుడు ఆయన క్రమమే మనం నడుచుకుంటాం కదా అదే కదా క్రీస్తును పోలి నడుచుకోవడం కాబట్టి ఆయన రోగులను స్వస్థపరచండి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధితో బాధపడిన వాళ్ళందరినీ మన ప్రభు స్వస్థపరిచిండు కాబట్టి మీరు కూడా రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కాబట్టి ఈ అధికారము నీకుంది అంటే ఆయనని వెంబడించే ఈ పన్నెండు మంది శిష్యులు ఎట్లా ఉన్నారో ఈరోజు ఏసు ప్రభుని వెంబడించే ఆయన శిష్యులకి ఈ అధికారము అనుగ్రహించబడి ఉన్నది ఈ అధికారము ఎందుకు జరగలేదంటే నీలో శక్తి లేకపోవడం వల్ల నీ నువ్వు బోధ చేయడం వల్ల ఎందుకంటే మనంతటా మనం చేస్తే ఒక తల వెంట్రుక కూడా రాలేదు మనంతటా మనం ఏమి చేసినా మనంతటా మనం ఏది ఉద్దేశించినా అది మన తలంపులు అవుతాయి మన ఆలోచనలు అవుతాయి మన ఇష్టం అవుతుంది ఇది ప్రభు చిత్తం కానే కాదు ఎందుకంటే దావీదు నా నా చిత్తానుసారుడు దేవుని ఇళ్ళంతట్లో మోషం కాబట్టి దేవుని చిత్తమేంది దేవుని ఉద్దేశమేంది దేవుని తలంపులేంది నేనేం చేయాలా యజమానుడు ఆయన తగిన ప్రతి ఫలానికి జీతమిచ్చువాడు ఆయన పిలుచుకున్నవాడు ఆయన ఆయన ప్రణాళికలో నిన్ను ఏర్పరచుకున్న వాడు ఆయన నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తము ఒక ఉద్దేశము ఒక సంకల్పము ఒక ప్రణాళిక కలిగిన ఆయన కాబట్టి ఆయన ప్రకారంగా మనం చేస్తేనే అది న్యాయము అది క్రమము మనంతటా మనం ఏది చేసినా అది దేవునికి విరోధం కాబట్టి చెప్పే బోధైనా వెళ్ళే పరిచేరైన ఏది దేవుని దగ్గర రూఢీపరచుకుంటా ఉండాలి అందుకు నా స్థానంలోనూ ఉంటే ఏం చేస్తావు నా స్థానంలోనూ ఉంటే వీళ్ళకి ఎట్లా వాక్యాన్ని నా స్థానంలో నువ్వు ఉంటే వీళ్ళకి ఎట్లా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తావు కాబట్టి ప్రతిదీ ఆధారపడాల్సింది యశుప్రభుగా ఎందుకంటే మనకు తోడుగా ఉంటాడన్నాడు దేవుడు మిమ్మల్ని అనాథలుగా వేడవనన్నాడు ఇప్పుడు అనాథగా లేడంటే ఆయన నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీతో పాటే ఉన్నాడు దేవుడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీతోనే ఉన్నాడు కాబట్టి నీలో ఉన్నాడు కాబట్టి ఆ జరుగుతున్న విధానం ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి దేవుడి ఇష్టమేందో అదే నా ఇష్టం దేవుని చిత్తం అదే నా చిత్తం దేవుడి యొక్క ప్రణాళిక ఏంది అదే నా ప్రణాళిక ఆయన తలంపులు నా తలంపులు అదే ఆయన ఆలోచనలు నా ఆలోచన కూడా అదే ఆయన ఉద్దేశం ఏమైందో నా ఉద్దేశం కూడా అదే అంతే అట్లా ప్రభుకి ఉండడం వల్ల నువ్వు ఎక్కువగా దేవునితో స్నేహం కలిగి ఉండగలవన్నట్టు కాబట్టి ఆయన అంటున్నాడు చనిపోయిన వారిని కూడా మీరు లేపుడి కుష్ఠురోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి ఎందుకు ప్రభువ నీ నామంలో ప్రవచించినాం తండ్రి నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టినం నీ నామంలో అద్భుతాలు చేసినామంటే ఎందుకు మీరు అక్రమం చేయి వారులారంటే మీరు మోసపరిచినారు మీరు నా కృప వల్ల నా ద్వారా మీరు ఉచితంగా పొందుకున్నవి ఉచితంగానే జనులకు ఇవ్వాలి కదా మీరు ఎట్లా ఆశిస్తారు ఈరోజు మీ ఇంటి దగ్గర ప్రేరు పెడితే నువ్వు నాకు ఎంత ఇష్టమంది ముందడే ఒక అదేమంటారు ఒక బిజినెస్ ఒక వ్యాపారం అన్నట్టు ఈరోజు అట్లనే ఉన్నారు నేటి సేవకులు కదా కానీ దేవుడు ఉచితంగా ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చిండు ఉచితంగా నీ ద్వారా ఆయన మహిమ జరగాల ఆయన ఉద్దేశము నెరవేర్చబడాలా ఆయన చిత్తము నెరవేర్చబడాలా ఆయన ప్రణాళిక నెరవేర్చబడాల కాబట్టి ఆయన పని నువ్వు నమ్మకమైన వాడివి కాబట్టి ఆయన స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ద్వారా దేవుడు ఇవన్నీ నీకు ఉచితంగా అనుగ్రహిస్తే ఈరోజు ఉచితంగా పొందుకున్న వాళ్ళు ఉచితంగా ఇవ్వగలిగే స్థితిలో ఈరోజు ఉన్నారా చెప్పండి నా తండ్రి కుడి చేత ఆశ్రదింపబడిన వారులారా ఆకలి వానికి మీరు ఆహారం పెట్టినారు తప్పిక కొని వానికి దాహం ఇచ్చినారు రోగినయ్య ఉంటే నన్ను చూడ మీరు వచ్చి కాబట్టి నేను దిగంబరినై ఉంటే మీరు నాకు బట్టలు ఇచ్చి నేను చరసాలలో ఉంటే నన్ను పరామర్శించడానికి మీరు వచ్చినారన్నప్పుడు తండ్రి నువ్వు మా ఎద్దకు ఎప్పుడు వచ్చినవంటే ఈ అల్పులైన వారిలో మీరు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు దేవుడు చెప్పండి ఈరోజు అలాంటిది ఎవరు చేయగలుగుతున్నారు దిగంబరిగా ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు ఆకలి వాడికి ఆహారం పెట్టే వాళ్ళు ఎవరు రోగి అయ్యుంటే పరామర్శించే వాడేవాడు పరదేశినయ్యుంటే చేర్చుకునేవాడేవాడు ఎందుకంటే ఇది అక్రమం కదా నీ జీవితంలో ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలబడ్డావంటే నీ వల్ల ఇందా నువ్వు అనుకుంటున్నావా నా స్వనీతితో అంటే నా సొంత జ్ఞానంతో నా సొంత తెలివితో నా సొంత కష్టముతో నా సొంత ప్రయాసముతో ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని నువ్వు అతిశయిస్తే అది అహంకారం అన్నట్టు ఎందుకంటే ఎవరూ అతిశయించకూడదు చెప్పండి ఈరోజు నువ్వు అంతగా దీవించబడ్డావంటే అంతగా ఆశీర్వదించబడ్డావంటే ఎందుకు వీళ్ళకి చేయడానికి దిగంబరిగా ఉన్న వాళ్ళకి చేయడానికి ఈరోజు ఎవరు అట్లా చేయగలిగేవారుగా ఉన్నారు ఇది ఉచితంగానే పొందుకున్నావు కదా దేవుని కృప వల్లే నువ్వు దీవించబడ్డావు దేవుని కృప వల్లనే నువ్వు ఆశీర్వదించబడ్డావు దేవుని కృప వల్ల ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థానంలో నిలబడ్డావు దేవుని కృప వల్లనే నీకు సమస్తము సమకూర్చి నీ పట్ల మేలుకై జరిగించబడినప్పుడు ఈరోజు ఎవరు చేయగలుగుతున్నారు కాబట్టి అందుకు నీ నామంలో ప్రవచించినా నీ నామంలో అద్భుతాలు చేసినా నీ నామంలో స్వస్థతలు చేసినా మేము ఉచితంగా ఇవ్వలేకపోయినాం ఉచితంగా పొందుకున్నాం కానీ ఉచితంగా ఎదుటి వారికి ఇలేకపోయినావు ఈరోజు కూడా దేవుడు కృపావరాలు ఇచ్చిండు అనేకులకి ఏ సేవకుడు దాన్ని ఉచితంగా ప్రజలకు ఇవ్వగలుగుతుడు ఎలాంటి కపటం లేకుండా స్వార్థం లేకుండా ధనాపేక్ష లేకుండా కాబట్టి ఇది ఆయన నమ్మి ఆయనని వెంబడిస్తూ ఆయన యొక్క ఉద్దేశంలో ఆయన యొక్క ప్రణాళికలో ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు నీ ద్వారా దేవుని మహిమ జరగాల నువ్వు ఇతరులను స్వస్థపరిస్తే దేవుడు మహిమ పొందాలా నువ్వు ఇతరులకు బోధిస్తే దేవుడు మహిమ పొందాలా నువ్వు ఇతరులకు ప్రకటిస్తే దేవుడు మహిమ పొందాలా ఆయన మహిమ పొందడానికే ఉచితంగా అనుగ్రహించింది ఈరోజు ఆ రీతిగా ఉచితంగా పొందినారు గాని ఎవరు ఉచితంగా వేయగలుగుతున్నారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు వ్యూహాను సువార్త దానికి ముందు చూడండి అపోస్తుల కార్యము కాబట్టి దేవుడు ఏం చెప్పిండు మీరు పరలోక రాజ్యము సమీపించినది ప్రకటించమన్నాడు కాబట్టి మనం చూస్తే అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో ఎప్పుడైతే ఆ పెంత పండుగ సమయం అప్పుడు ఆ యొక్క అగ్నిజ్వాలల వంటి నాలుక ప్రతి ఒక్కరి మీద విభజించబడి వాళ్ళందరూ భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్వభాషతో వీళ్ళు మాట్లాడడం చూచి ఇది ఏమిటి ఇవి ఏంది ఇదేందో అని వాళ్ళు ఆశ్చర్యంగా ఉన్నప్పుడు కొందరైతే వీళ్ళు మత్తులో ఉన్నారు అనుకున్నప్పుడు పేతులు లేసి అంత దినములందు మనుషులందరి మీద నా ఆత్మను నీకు కుమ్మరిస్తాను అని చెప్పి అంటే ఏ ప్రవచనాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసిండు అది చెప్పిన తర్వాత పేతురు మీరు మారు మనసు పొంది కాబట్టి ఆయన రాజ్యమును గురించి మనం ప్రకటించాల శిలువను గురించిన సువార్త మనం ప్రకటించాల అలాగే అనేకులను ఆయన రాకడకు సిద్ధపరచాల కాబట్టి ఇది ఎలా జరుగుతుందంటే రక్షణ లేనివాడికాడ వెళ్ళి రక్షణ సువార్త చెప్పాలి రక్షణ పొంది ఇటు అటు ఎందుకంటే కొంత లోకంతో స్నేహం కొంత దేవునితో స్నేహం రెండు రకాలుగా ఉన్నారు కాబట్టి అటు వెచ్చగలేరు ఇటు చల్లగలేరు నువెచ్చని జీవితం కలిగి ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పాలా నువ్వు ఎందుకు రక్షించబడ్డావు ఎందుకు నువ్వు యశుప్రభు నువ్వు రక్షణ పొందిన నువ్వు ఎట్లా జీవించాలా ఎట్లా ఉండాలి అలాంటి వ్యక్తులకు ఎట్లా చెప్పాలా అంటే ఆయా మనుషులు విధానాలను బట్టి వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి సువార్త చెప్పాలా బలహీనులకు అడిగి వెళ్ళి బలపరచమన్నాడు ధైర్యం చెడిన వారిని ధైర్యపరచమన్నాడు ఇది మనకి ఎట్లా వాళ్ళకి ధైర్యం చెడిపోయిందా వాళ్ళు బలహీనంగా ఉన్నారా వాళ్ళ హృదయంలో ఏముందా వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులు ఏమై ఉన్నాయా నన్ను పిలిచిండ్రు కాబట్టి నేను వెళ్ళిన నేనేదో ఉద్దేశించింది చెప్పొస్తే దేవునికి మహిమ ఉండదు కాబట్టి వాళ్ళు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆ యొక్క జీవన విధానం ఇది ఎట్లా ఉందంటే అందుకు ప్రార్థన చేయాలన్నట్టు అందుకు ప్రభు సన్నిధిలో అడగాలన్నట్టు అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ విధి విధానాలు వాళ్ళ కలిగి స్థితిగతులు అన్ని దేవుడు చూపిస్తాడు నీకు బయలుపరుస్తాడు ప్రభు నన్ను ఆహ్వానించినారు నన్ను పిలిచినారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలా ప్రభు అంటే అది దేవునికి అవకాశం ఇచ్చినట్టు అన్నట్టు కాబట్టి అట్లా ప్రతిదీ ఆయనను అడుగుతూ ఆయన ద్వారా తెలుసుకుంటూ ఇతరులకు తెలియజేయడమే మధ్యవర్తి అన్నట్టు ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే ప్రభుతో సంభాషణ కలిగి ప్రభుతో ఐక్యత కలిగి ప్రభు దగ్గర అడిగి తెలుసుకొని అవి ఇతరులకు తెలియజేయడమే కాబట్టి పేతులు ఎప్పుడైతే మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాతిష్మము పొందుడి ఎందుకంటే ఈ నామమును తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప ఎవరికి విమోచన ఉండదు ఆయన ద్వారా తప్ప మనుషులకు పరిశుద్ధత ఉండదు ఆయన ద్వారా తప్ప మనుషులకు పాప క్షమాపణ ఉండదు కాబట్టి ఆయన ద్వారా తప్ప మనం ఎవరు తండ్రి యద్దకు చేరలేము కాబట్టి ఆయనను గురించి మనం ప్రకటించాల కాబట్టి పేరు ఇదే చేస్తాడు మారు మనుషు ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధ పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి ఈ మూడు వేల మంది గొప్ప మేలు పొందుకున్నారు వీళ్ళందరూ రక్షించబడ్డారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త అక్కడ పౌలు ప్రకటించండి బోధించండు ఆ జనులకి వీళ్ళు మత్తులో లేరయ్యా అని ఆ జనులకి అక్కడ వాళ్ళ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులందరికీ బోధిస్తే మూడు మంది వేసుప్రభు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందితే చూడండి ఎంత గొప్ప ధన్యత అప్పుడు ఆ రీతిగా పొందిన వాళ్ళందరూ ఏమైన్నారు అపోస్తుల కార్యము రెండో అధ్యాయ నలభై రెండో వీరు అపోస్తుల బోధ ఎవరు ఈ మూడు మంది పేతులు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందువాడు అని ఆ పరిశుద్ధాత్మ అని వరం మీరు పొందుతుందని చెప్పినప్పుడు అది విని గ్రహించుకొని మూడు మంది రక్షణ పొందినాక వీళ్ళు ఎలా ఉన్నారంట అపోస్తుళ్ల బోధ ఎందును రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎడతెగక ండి అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను ఎవరికి దేవునికి విరోధంగా ఉన్న అశాస్త్రులకి పరిశైలికన్నట్టు మరియు ఆయన మహత్ కార్యములు సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగిను చూడండి మహత్ కార్యములు సూచక క్రియలను అపోస్తుల ద్వారా దేవుడు జరిగించండి దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు అందుకు వాళ్ళని పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ వాళ్ళకి దేవుడు బాప్తి ఇచ్చండు అంటే అగ్నితో కూడా దేవుడు వాళ్ళకి బాప్తీసం ఇచ్చండి చూడండి అగ్నితోనూ బాప్తేమము మనం పొందకపోతే దుష్టశక్తులు నీ మాట వినవు నీకు లోబడవు కాబట్టి మనం కూడా అంతే పరిశుద్ధాత్మతోను శక్తితోనూ మనం అభిషేకించబడితే దేవుడు మనకి తోడుగా ఉంటే దేవుడు మనం చేసే ఆ పరిచర్యలో దేవుడు మనకు తోడుగా ఉంటే సహకారుడుగా ఉంటే ఈ వెను వెంటనే సూచక క్రియలు ద్వారా దేవుడు మహత్కార్యలా జరిగించండి సూచక క్రియలు పేతురు నిలబడి వాక్యాన్ని ఎందుకంటే అక్కడ పేతురు ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఉన్నాడు తనంతట తాను బోధించలేదు తనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మాట్లాడేవాడి మాట ఏసుక్రీస్తు ప్రభు తండ్రి మాట విన్నారు కాబట్టే ప్రతి వాణ్ణి మోకాలు ఏసునామంలో వంగుతుంది ప్రతి నాలుక ఒప్పుకుంటది మనంతటా మనం బోధిస్తే హృదయాలు మారవు కాబట్టి పేతులు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్మతో నిండుకునిన ఉన్నాడు కాబట్టే మీరు మారు మనసు పొందండి పాపక్షేమపు నిమిత్తం ప్రతి వాడు నామమున బాప్తిస్మం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతున్నారంటే మూడు మంది విశ్వాసం ఉంచినారు ఒక్క తన ప్రసంగం ద్వారా అంటే పరిశుద్ధాత్ముడితో పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే నిండుకొనిన వారిగా ఉంటే ను చెప్పే మాట అంత వ్యాలిడ్ అన్నట్టు అది దేవుని మూలంగా దేవుని చిత్తము చొప్పున జరిగించడానికి నిశ్చయించుకున్న వారి రీతిగా దేవుడు బోధని తీసుకొచ్చి మనుషులు ప్రకటిస్తేనే ఇలాంటివి జరుగుతాయి మనంతట మనం సొంతగా తలంపులు పెట్టుకొని మనంతట మనం ఊహించుకొని మనంతట మనం తీర్మానించుకొని సిద్ధపడి మనంతట మనం ఏదో వెళ్ళి జనాల మీద చెబితే ఎవడి మోకాలు కూడా ఏసునామంలో వంగదు ఎందుకంటే ఆయనకు తెలుసు చూడండి కాబట్టి అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను కాబట్టి ఎంతో మంది ఏసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం వాళ్ళు బోధించడమే కాదు ప్రకటించడమే కాదు ఇప్పుడు వాళ్ళు స్వస్థతలు కూడా చేస్తారు కాబట్టి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో మరి ఎవని రక్షణ కలగదు ఇది చెప్పాలా శిలవని గురించిన సువార్త అంటే నీకు రక్షణ ఎక్కడుంది ఏసుక్రీస్తు ప్రభులో ఉందన్నట్టు నీ జీవితం సురక్షితంగా ఉండాలంటే ఎక్కడుంది ఏసుక్రీస్తు ప్రభులు అన్నట్టు నీ ఆత్మ నీ శరీరము సురక్షితంగా ఉండాలంటే ఎవరిలో ఉంది యేసుక్రీస్తు ప్రభులు కాబట్టి గ్యారంటీ యేసు అన్నట్టు నీ ఆత్మకు గ్యారెంటీ నీ శరీరానికి గ్యారంటీ నీ జీవితానికి గ్యారంటీ అన్నట్టు పిడవను ఎడబాయిను దేవుడు కాబట్టి ఈ లోకంలో ఎట్లా బతకాలా అనేదానికి యసు ప్రభు లేని ఉండదు యసు ప్రభులో సమస్యలు ఎలా ఉండాలో తెలియదు గ్యారంటీ ఉండదు కానీ క్రీస్తు నందు ఉన్న అన్నట్టు కాబట్టి ఈ మరి ఎవని రక్షణ కలగదు చెప్పడం ఇదే దేవుని రాజ్యముల గురించి మనం ప్రకటించడం అంటే పరలోక రాజ్యముని గురించి ప్రకటించడం అంటే ఏసు ప్రభు ద్వారా తప్ప నీకు పాప క్షమాపణ ఉండదు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నీకు విమోచన ఉండదు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నీకు పరలోక రాజ్యానికి మార్గం ఉండదు నువ్వు లోకమంతా సంపాదించుకున్న నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేమీ ప్రయోజనం లేదు ఆ ధనవంతుడికి ఏం ప్రయోజనం ఉంది ఏమీ లేదు దరిద్రుడికి ప్రయోజనం ఉందడ లోకంలో ఎంత పేరుండి ఎంత ప్రఖ్యాతులుండి ఎంత గొప్ప స్థితి ఉండి కూడా నువ్వు యశు ప్రభునందు విశ్వాసం ఉంచని వ్యక్తివైతే నీకు రక్షణ లేదు కదా లోకంలో నువ్వు బలవంతుడు కావచ్చు పరాక్రమశాలి కావచ్చు గొప్ప జ్ఞానవంతుడు సైంటిస్టువి గొప్ప ఏ వ్యక్తివైనా కావచ్చు కాబట్టి మరి ఎవరి రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను కాబట్టి చెప్పాల యసు ప్రభు ద్వారా తప్ప నీకు రక్షణ లేదని అలా ప్రతి ప్రాంతములో మనం సంచరించి సువార్త చెప్పాల శిలువను గురించిన సువార్త ప్రకటించాల ఆయన ఎట్లా ప్రతి సమాజ మందిరాల్లో వెళ్ళి బోధించిండో మనము ప్రభు యొక్క నడిపింపు అలా సమాజ మందిరాల్లో వెళ్ళి బోధించాల నువ్వు ఒక పాత్ర కుమ్మరివాడు ఆ పాత్రను తనకి ఇష్టం చొప్పున చేసుకుంటాడు ఒకటి ఘనతకు వాడబడుతుంది ఒకటి ఘనహీనతకు వాడబడుతుంది అది దేవుని విధానము అది దేవుని నియమం నువ్వు నేను ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టు కాబట్టి నువ్వు ఒక పాత్ర నిన్ను తయారు చేసిన వాడు ఏసు క్రీస్తు ప్రభు అన్నట్టు పెట్టి కొనబడిన వారు మీరు మీరు మీ సొత్తు కారు కాబట్టి నీ ఇష్టం పనికిరాదు నీ తలంపులు పనికిరావు నీ ఆలోచనలు పనికిరావు మీరు మీ సొత్తు కానీ మీరు పరిశుద్ధాత్మనకి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురన్నాడు నువ్వు దేవుని ఆలయం దేవుడు నీలో నివసించాల కాబట్టి నీలో ఉండి నివసించి నీతో ఉండి ఆయన విధానము ఆయన మహిమ జరగాలి కాబట్టి ఒక పాత్ర అన్నట్టు కుమ్మరి ఎట్లాగైనా మలుచుకుంటాడు ఆ పాత్రను తనకు ఇష్టము ఎట్లా తయారు చేసుకోవాలో అట్లా తయారు చేసుకుంటాడు ఆయన తయారు చేసుకున్న ప్రకారంగానే నువ్వు నేనుండాల నీ పట్ల దేవుడు ఎట్లా నిన్ను పాత్రగా మలుచుకున్నాడు నువ్వు ఏ పాత్రవో ఆ పాత్రగానే దేవునికి వాడబడాలా నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాల అందుకు నీ ఆలోచన చేత నడిపించు అప్పుడు నీ మహిమలో నన్ను చేర్చుకుందవు మన ఆలోచనలతో నడిస్తే ఏం నడవద మన ఇష్టాలు ఏం పనికిరావన్నట్టు మన ఉద్దేశాలు ఏం పనికిరావన్నట్టు అందుకు పరిశుద్ధాత్ముడు మనకు అవసరం అన్నట్టు దేవుని ఆత్మ మనకు అందుకు అవసరం అన్నట్టు ఆయన తోడుగా ఉంటాడు ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు నీలో ఉంటూ ఒకవేళ శ్రమగలిగితే నిన్ను ఓదారుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపించే వ్యక్తిగా ఉంటాడు నేను ముందన్న సమస్యలు చూసి కూడా నిన్ను ఆయన భయపెట్టారు మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చినాను కానీ ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి చూడండి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం పది వచనంలో అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి కాబట్టి పేతురు వస్తున్నాడన్న సమాచారం తెలిస్తే జనాలు చూడండి ఎందుకంటే అక్కడ మహత్ కార్యాలు జరిగిస్తుండడు దేవుడు గొప్ప సూచక క్రియలు జరిగిస్తుండడు అపోస్తుల ద్వారా కాబట్టి జనుల్లో ఏమైంది నమ్మకం పెరిగింది జనుల్లో విశ్వాసం కలిగింది అనేకులు ప్రభువు తట్టు తిరిగినారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి పేతురు వచ్చుతుంటే జనాలు ఏం చేస్తున్నారు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో యమని మీదైనను అతని నేడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి చూడండి పేతురు వెళ్ళి చేయిబెట్టలేదు పేతురు వెళ్ళి ప్రార్థన చేయలేదు పేతురు వెళ్లి వాళ్ళ గురించి విజ్ఞాపన కూడా చేయలేదు ఆయన వెళుతుంటే నీడలోనే వీళ్ళు ఎంత స్వస్థత పొందినంటే పేతురు ఎంతగా దేవుని పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించబడ్డాడు ఎంతగా దేవుడు పేతురుకు తోడుగా ఉన్నాడు ఎంతగా దేవుడు పేతురికి సహాయకుడిగా ఉన్నాడు ఈరోజు యశుక్రీస్తు నిన్నా నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయనకి యువయుగములకు ప్రభావములు మహిమ కలుగునుగాక అంటాడు పావులు ఇప్పుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు మార్పు దేవుడు ఆయన మాట ఆయన వాగ్దానము ఏది నిరర్ధకము కానేరదు అన్నాడు దేవుడు కాబట్టి పేతులు వస్తే జనాలు ఈ రీతిగా రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవని మీదైనను ఆ నీడ ఏ ఒక్కడైనా కానీ ఒక వ్యక్తైనా కానీ ఆ రోగంలో ఉన్నవాడు ఆ వ్యాధులతో ఉన్నవాడు ఆ నీడ వాళ్ళ మీద పడితే స్వస్థత కలుగుతుందని ఎంత నమ్మకము విశ్వాసము ఎందుకంటే అయన చిత్తము చొప్పున చేయు ఉద్దేశించిన వాడు ఆ రీతిగా ఆయన చిత్తము చొప్పున నడిచేవాడు ఆ వ్యక్తి ఎవరైనా గాని దేవుడు మహిమ పరచబడతాడు మీరు అనొచ్చు ఆ రీతిగా మేము లేమా మా పరిచర కాదంటే దానికి తీర్పరి నేను కాదన్నట్టు ప్రభువే తీర్పరి తీర్పు తీర్చివాడు ఆయన కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అపస్తుల కార్యము ఐదో అధ్యాయము పదహారో వచనంలో మరియు ఎరుసలేము చుట్టూ నుండు పట్టణంలో జనులు రోగులను కాబట్టి ఎసు ప్రభువు చెప్పిండు పన్నెండు మంది శిష్యులను విచ్చి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు రోగులను స్వస్థపరచుటకు చనిపోయిన వారిని లేపుటకు వాళ్ళకి అధికారం ఇచ్చిండు ఈ అధికారముతో పాటు అభిషేకించబడ్డారు దేవుని శక్తి కలిగిన వారు కాబట్టే ఈ మహత్కార్యాలు ఈ గొప్ప సూచక జరుగుతున్నాయి అక్కడ చూడండి మరియు మరియు ఎరిసలేము చుట్టు పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వారందరూ స్వస్థత పొందిరి చూడండి ఎందుకు ఈ రీతిగా స్వస్థత పొందిండే ఆయన మాట మార్చుటకు నరుడు కాదు ఆయన మాట ఏది మారదు కాబట్టి వాళ్ళకి అధికారం ఇచ్చిండు ఆ అధికారం పొందిన వ్యక్తులు ఎప్పుడైతే ఆ పెంతుకోస్త పండగ సమయం అప్పుడు వాళ్ళు అభిషేకించబడ్డారు అక్కడి నుంచి ఆ అధికారంతో పాటు ఈ దేవుని శక్తి వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి సహకారిగా ఉన్నాడు కాబట్టి ఈ మహత్కార్యాలు జరిగిస్తున్నాడు ఈ గొప్ప సూచక్రియలు వాళ్ళ ద్వారా జరిగిస్తున్నాడు అనేకులు రక్షణ పొందుతున్నారు అనేకులు వాళ్ళ ద్వారా స్వస్థత పొందుతున్నారు పేతు ద్వారా చూడండి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వచనంలో పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఆమె ఏలియాతో దైవజనుడా నా యుద్ధకు నువ్వు రాని నిమ్మిత్తమేది కాబట్టి ఆమె ఏలియాతో అంటుంది ఈ విధవరాలు ఆ వాగు దగ్గర ఆ వాగు ఎండిపోవడము దేవుడు తన వాకు ద్వారా ఏలియాతో మాట్లాడడము ఆ యొక్క దగ్గరికి పంపించడము తర్వాత అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు తర్వాత చూడండి నా యుద్ధకు నువ్వు రానిమి రానిమిత్తమేమి నా పాపమునకు నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకాయ నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అందుకు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి యహోవా నా దేవా కాబట్టి ఈ విధవరాలు తన కుమారుడు చనిపోయిండు కాబట్టి నేను పాపము చేసి గనుక ఆ పాపాన్ని నాకు జ్ఞాపకం చేయడానికి ఈ రీతిగా నా కుమారుడు అన్న తలంపు ఆలోచన ఈ తల్లి ఈ యొక్క కలిగి ఉన్నది కాని పేతులు ఆమె చెప్పిన మాటని కాదు ఏలియా ఆమె చెప్పిన మాటని లక్ష్య పెట్టగా ఆమె బెడ్డని తీసుకొని పై అంతస్తు గదిలోనికి పోయి మంచం మీద వాణ్ణి పరుండబెట్టి ఇక్కడ ఏం చేస్తుండే ఏలియా ఎహోవా నా దేవ నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసివా అని యహోవాకు మొర్ర ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పారచాచుకొని ఎహోవా నా దేవ నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా మొదట ప్రార్థన చేసిండు తర్వాత మరలా ప్రార్థన చేస్తాడు అంటే ఆ ప్రార్థనలో ఎట్లా ఉండడంటే పట్టుదల కలిగి ఆ ప్రార్థనలో విశ్వాసము కలిగి దేవుని పట్ల నమ్మకము కలిగి ఇక్కడ ఏలియా ప్రార్థిస్తే చూడండి ఆ చిన్నవాని మీద ముమ్మారు తను పారచాచుకొని ఎహోవా నా దేవ నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా ఎహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికిను ఏలియా చిన్నవాణి తీసుకొని గదిలో నుండి దిగి దిగి ఇంట ప్రవేశించి వాడిని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవ జనుడువై ఉన్నావని నీవు పలుకుచున్న యహో మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదునని నువ్వు ఈరోజు అన్యజనుల్లో ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఇది విశ్వాసులు క్రైస్తవులు నమ్ముతున్నారు కానీ ఈ యొక్క ఈ యొక్క భావం ఏదైతే ఉందో ఈరోజు ఎంతో మంది అదే భావంలో ఉన్నారు ఆమె ఏమంటుంది నీవు దైవ ఉన్నావని నీవు పలుకుచున్న యహో మాట నిజమని ఎందుచేత నేను ఎరుగుతున్నా ఎట్ల నా బిడ్డ చనిపోయిన బిడ్డని నా కౌగిట్లో నుండి నువ్వు తీసుకొని మేడ మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి ప్రాణం విడిచి వెళ్ళిన నా బిడ్డకు మరలా ప్రాణాన్ని తీసుకొచ్చినవు ఇది మనుషులకు అసాధ్యము ఇవి చేయగలిగేది దేవుడొక్కడే ఇప్పుడు నేను నమ్ముతున్నాను అంటుంది ఈరోజు మనుషులు అట్లానే ఉన్నారు అన్ని జనులు అట్లానే ఉన్నారు మీ దేవుడు బైబిల్లో అట్లా చేసేండు బైబిల్లో ఇట్లా చేసేండు ఎట్లా రుజుపరచగలమంటే ఇట్లానే ఏలి అదే చేసేయండి మీ బయలు దేవతలన్నీ రాండి మీరు చేసేది మీరు చేయండి నేను నమ్మిన దేవుణ్ణి నేను చేసేది నేను చేస్తా ఏది నిజమో అప్పుడు తెలుస్తుంది అన్నాడు అట్లనే ప్రార్థన చేసిండు అట్లనే ఏహో జయము జయు అన్నారు జనులు నమ్మిండ్రు ఈరోజు కూడా క్రైస్తవుల్లో నమ్మకం వారి నుండి తొలగిపోయింది ఈరోజు ఎంతో మందిలో నమ్మకము విశ్వాసము వారిలో నుండి తొలగిపోయింది విశ్వాసము అందరికీ లేదంటాడు పౌలు ఎందుకంటే మనుషులందరూ విశ్వాస భ్రష్టులైనారు కాబట్టి నువ్వు దైవ నీ ప్రార్థనకు ఒక వాల్యూడు ఉంటుంది నువ్వు విశ్వాసంతో ఆమెకు లేదు విశ్వాసం ఆమెకు లేదు నమ్మకం కానీ ఏలియా కొంది నమ్మకం ఎందుకంటే నా దేవుడు నేను నమ్మిన దేవుడు సమస్తము జరిగించగలడు ఈ పిల్లవాడి ప్రాణం మరలా ఆయన రప్పించటకు సమర్థుడు కాబట్టి ఏలియా మొదటి ప్రార్థించినా జరగకపోతే మరలా ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిచ్చేడు అంగీకరించండు ప్రాణం విడిచి ఆ బిడ్డకు మరలా ప్రాణాన్ని దేవుడు దయచేసాడు అదే మాట అంటాడు లాజరు చనిపోయినప్పుడు ఆ స్త్రీతోటి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాం ఈరోజు మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం కానీ నమ్మకము అందరిలో లేదు వాక్యాల్లో ఏదో దేవుడు చెప్తుంటే ఎదుటి ఆదరణ చెప్తాం కానీ ఈ వాక్యాలు మన జీవితంలో మనం అవలంబించుకొని విశ్వాసంతో నమ్మకంతో ఉంటే ఇలాంటి కార్యాలు మన ద్వారా కూడా జరుగుతాయి అనే నమ్మకము విశ్వాసం ఈరోజు అందరిలో లేదు ఎవరు అట్లా నమ్మకం పెడతలా అసలు అలాంటి కార్యాలు జరగవంటున్నారు అలాంటి కార్యాలు అడగంగానే జరుగుతాయి అనే వాళ్ళు ఉన్నారు నా అంతట నేనేదో చూపించుకోవడానికి ఎట్లా జరుగుతుంది నా అంతట నేనేదో దయ్యమా వెళ్ళంటే పోతదా దానికంటూ ఒక విధానం ఉండాలి కదా నన్ను నేను చూపించుకోవడానికి నాలో ఏదో గొప్పతనం చూపించుకోవడానికి ఎట్లా జరుగుతాయి ఈ స్త్రీ నమ్మింది ఈ విధవరాలు ఎప్పుడు అంటుంది ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడై ఉన్నావని నీవు పలుకుచున్న ఏహో మాట నిజమని ఈరోజు మనం పలుకుతున్నాం దేవుని మాట అది నిజమని మనుషులు ఎక్కడ నమ్ముతున్నారు ఇందుచేత నేను ఎరుగుతున్న నిన్ను ఎట్లా ఇది మనుషులకి అసాధ్యమైనది ఇది మనుషుల ద్వారా సాధ్యం కానీ ఏసు ప్రాబ్లం కూడా కొంతమంది విశ్వాసులు శాస్త్రుల పరిశీలతో ఆయన దయ్యం పట్టిన వాడైతే ఇలాంటి కార్యాలు ఎలా చేయగలడు కుంటి వారిని ఎట్లా లేపగలడు చూడండి ఆ మూగవాడికి నోరు ఎలా ఇప్పించగలడు అని కొంతమందిలో ఆలోచన వస్తుంది ఆ ఆలోచనని తప్పించడానికే శాస్త్రుడు దయ్యం పట్టిన వాడు పాటి ఆయన మీద నేరం మోపింది కాబట్టి యాకొపు రాసిన పత్రిక ఐదులో పదిహేడో వచ్చినము ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే మన కాదు బైబుల్లో ఉన్న ఈ పేతులేం విద్దలేని పామరుడే కదా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా కానీ ఆయన ద్వారా ఎన్ని మహత్కార్యాలు జరుగుతున్నాయి ఎన్ని సూచ్యక్రియలు జరుగుతున్నాయి ఆయన నీడలో ఎంతమంది రోగులు వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతున్నారు ఏలియా ఎవరు మన స్వభావం కలిగిన మనుషుడే కదా కానీ ప్రార్థిస్తే ఆ ప్రాణం విడిచిపోయిన ఆ ప్రాణాన్ని మరలా తను ప్రార్థించడం ద్వారా తన విశ్వాసము ద్వారా చూడు ఏలియా ఏం చేశాడు ఆ బిడ్డకు మరలా ప్రాణాన్ని దయచేయగలిగేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల దేవుడు ఆ బిడ్డకు మరలా ప్రాణాన్ని దయచేసాడు వాళ్ళందరూ మన వంటి స్వభావం గల మనుషులే పేతుడైనా ఏలి అయినా మోస అయినా బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డారు కానీ వాళ్ళలో దైవం ఉంది దైవత్వం ఉంది దైవం ఎవరు యేసు అన్నట్టు వాళ్ళలో ఆయన ఉన్నాడు మీరు దైవములని సర్వోన్నతులని కుమారులని నేను చెప్తున్నాను కదా అన్నాడు ఆ దయ్యం ఆ స్త్రీ మీకు ప్రచురించే వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు కాబట్టి ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు కాబట్టి ఏలిలాగా నువ్వు ఉన్నావంటే బైబుల్ చెబుతుంది ఏలియాలాగా ఉండడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నవా ఉండడానికే కదా దేవుడు మీరు ఏ నామంలో రక్షణ లేదంటే వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి ఈ నామంలోనే రక్షణ ఉంది కాబట్టి అది విని గ్రహించుకొని ఆ రీతిగా మీరు ఉండడానికే కదా దేవుడు మాట్లాడేది లేకపోతే అర్థం లేకుండా దేవుడు మాట్లాడు కదా ఈరోజు ఇలాంటివి నువ్వు చేయగలుగుతున్నావంటే ఇలాంటివి కూడా మీరు చేయగలరు నామం మందు విశ్వాసం మీకు అధికారం ఉంది మీరు అభిషేకించబడితే మీరు ఉచితంగా పొందుకున్నది ఉచితంగా ఇయండి తెల్లండి నా యొక్క చిత్తము చొప్పున నా దగ్గర నేను బయలుపరిచినవి నా ద్వారా పొందుకున్నవి నా ద్వారా మీరు ఏదైతే తీసుకున్నవి అవన్నీ ప్రజ్వలింపజేయండి కాబట్టి పొందుకుంటేనే దేవుడు మాట్లాడతాడా మాట్లాడాలా ఎవరొకరి ద్వారా దేవుడు తన విధానాన్ని తెలియజేయాలా ఆ తెలియజేసే విధాన క్రమంలోనే ఈరోజు ప్రభు నన్ను నిలబెట్టిండే కాబట్టి నాలో ఏ గొప్పతనం లేదు నాలో ఏ విధానం లేదు సమస్తము ఏ సుప్రభులోనే ఉన్నది కాబట్టి ఏలే కూడా మన వంటి స్వభావం గల మనుషుడే అతడు వర్షింపకుండినట్లు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరము వర్షం పడలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన పలమునిచ్చను అంటే తన ఎందు నమ్మిక తన ఎందు విధేయత కలిగి లోబడి భయభక్తులు కలిగి తనకు నమ్మకంగా జీవించేవారు ఏది అడిగినా ఆయన కాదనడు అదే యేసుప్రభు స్పష్టంగా చెప్పిండు చూడండి వ్యూహాను సువార్త వ్యూహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో నేను తండ్రి యొక్కకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు ఏవి ఇదే సమాజ మందిరంలో బోధించడము దేవుని రాజ్యమును గురించి ప్రకటించడము అనేక విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడిన వాళ్ళందరినీ స్వస్థపరచడము నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము కాబట్టి నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచు వాడును చేయను యశుప్రభు అబద్ధికుడు కాదు ఆయనలో అబద్ధము లేదు ఆయన సత్యమే ఆయన నిజమే పలికెడు నా ఎందు విశ్వాసం ఉంచువాడును చేయను వాటికంటే మరీ గొప్పవి ఆయన వెళితే ఆయన నీడలు ఎవరు స్వస్థత పొందలా కానీ పేతుడికి ఆ యొక్క గొప్ప ధన్యత ఏదంటారు ఆధిక్యత కలిగిందన్నట్టు చూడండి ఆయన వెళుతుంటే జనాలందరూ ఆ నీడలో స్వస్థత పొందుతున్నారు ఎంత గొప్ప ఆధిక్యత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నాకంటే గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా అంటే నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు డౌట్ పడ్డావంటే ఇది ఈ మహిమ చూడలేవన్నట్టు నమ్మితే ఆ లాజరువు చనిపోయినప్పుడు ఆ యొక్క స్త్రీతో దేవుడు మాట్లాడతాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మకపోతే లేదు ఈరోజు నీ జీవితంలో నీ పరిచర్యలో నువ్వు చూడాలంటే నువ్వు నమ్మాలా వాక్యాన్ని అంగీకరించినప్పుడే జరుగుతుంది అంగీకరించి అవును ప్రభ నాకు ఈ అధికారం ఇచ్చిన కాబట్టి ఇక మీదట అధికారంతో నేను వెళ్ళి అమలు చేయాలంటే నాకు నీ శక్తి కావాలా కాబట్టి నన్ను అభిషేకించు ప్రభ అన్న ప్రార్థన అన్న ప్రాయాస్తం అన్న పట్టుదల నీలో కలగాల అదే కదా విధి విధానాలు ప్రభు యొక్క విధానాలు కాబట్టి మీరు నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమ పరచబడుటకై దానిని చేతును నా నామంన మీరు నేను అడిగినను నేను చేతును ఇప్పుడు ఏలియా ప్రార్థిస్తుండే కదా ఆయన నామమ్న ఆ చిన్నవాడు చనిపోయిన ఆ యొక్క గురించి ఇవ్వలేదా ఏలియా ప్రార్థన దేవుడు వినలేదా ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించలేదా ఆ యొక్క తల్లి యొక్క మనోనేత్రాలు విప్పలేదు అప్పుడు అటు ఇటుగా ఉందామా ఎప్పుడు క్లారిటీ వచ్చిందామకి ఈ యొక్క దైవ జరిగినప్పుడు ఇతనిలో దైవం ఇతను పలికే మాటలు నిజమే అని దీని చేత నేను ఎరుగుదు అంటుంది అట్లా ఎరిగే వాళ్ళు వేవేల కొలది లక్షల కోట్ల కొలది జనాలు ఉన్నారు ఈరోజు వాళ్ళు ఎరగాలంటే ఆ రోజు ఏలియా ఎట్లయితే చేసిండో ఈరోజు నువ్వు చేయాల కాబట్టి నా నామమున మీరు నన్ను ఏమీ నేను చేతును కాబట్టి ఆ నామము పేతురికి తెలుసు కాబట్టి ఆ మాటలు పేతురు తన హృదయంలో భద్రపరుచుకున్నాడు కాబట్టి నా దగ్గర వెండి లేదయ్యా బంగారం లేదయ్యా నాకు కలిగి ఉన్నది ఒకటే అదే యేసుక్రీస్తు నామం ఆ నామంలో అడుగుతున్నా నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమంటే పుట్టినది మొదలుకొని లేవలేని వాడు నడిచిండా లేదా ఆయన నామాన్ని ఇచ్చిండు మనకి అది శక్తి కలిగిన నామం అన్నట్టు పరలోకం అందే భూమి కిందే కానీ భూమిపైనే కానీ అన్ని నామముల అధిక నామము అదే యేసుక్రీస్తు నామం ఆ నామాన్ని ఇచ్చిపోయిండు ఆ నామంలో సమస్తము జరుగుతాయి అన్నట్టు ఆ నామాన్ని ఉచ్చరించే నువ్వు అధికారం కలిగితే సరిపోదు నీకు శక్తి కలిగి ఉండాల నువ్వు కాబట్టి ఆ నామము నిమిత్తము మీరు ఏది అడిగినను నేను చేస్తాను అన్నాడు యేసుప్రాభు నేను చేయనని చెప్పలా నా ఎందు విశ్వాసం ఉంచివాడు నాకన్నా గొప్ప కార్యాలు చేయాలా నా బిడ్డలు నేను పదివేల శాలరీ కాదు నేను ఇది కాదు నా బిడ్డలు ఇంకా గొప్పలు కావాలా ఎందుకంటే మీరు చెడ్డవారా ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవని ఎరిగిన మీ తరలక తండ్రి అంతకన్నా మంచి ఈవులు ఇస్తానన్నాడు కదా దేవుడు కాబట్టి నాకన్నా గొప్ప కార్యాలు చేయాలా అంత మాత్రం నేను వాళ్ళకన్నా తక్కువైన తండ్రి ప్రేమ అది నీకు ఎప్పటికీ అర్థం కాదన్నట్టు నా తండ్రి నన్ను అనుకున్నాడు తన ఇంకా ఎక్కువగా ఉండాలనే ఆ భావంతో ఉంటాడు ఏ తండ్రి ఆ పనికి మళ్ళీ తండ్రి అయినా వ్యభిచారం చేసే స్త్రీ నా బిడ్డలు కూడా వ్యభిచారం చేయాలనుకోదు తాగేవాడు నా బిడ్డలు కూడా నా లాగా తాగుబోతులై తిరగాలనుకోడు నా బిడ్డలన్నా మంచిగా ఉండాలా నా జీవితం ఏదో అయిపోయింది కానీ నా బిడ్డల జీవితం బాగుండాలని ప్రయాసపడతారు నా చిన్నతనంలో నేను ఆ గోళీల డబ్బులు వేసి ఆ రాయితో కొట్టేది ఆడుతుంటే మా నాన్న అక్కడే ఉండి అప్పుడు ఏమనలేదు ఇంట్లోకి వచ్చి ఆంతులు ఆయన తాగుబోతాడు తిరుగుతాడు అంత చేస్తాడు కానీ నేను ఆ ఆట ఆడడం ఆయన ఒప్పుకోలేకండి ఆయన చెడ్డవాడే కానీ నేను అది ఆడడం ఆయన ఒప్పుకోలే నేను మంచిగా చదువుకోవాలా మంచిగా ఉద్యోగం చేయాలి మంచిగా విలువగా గౌరవంగా ఉండాలని ఈ లోక తల్లిదండ్రులు ఎట్లా అట్లా ఉంటారో అంతకన్నా గొప్పవాడు కదా యేసుప్రభు ఆయన విధానంలో నుంచి వచ్చినవే కదా ఈ లోక సంబంధాలు బంధాలు ఇవన్నీ అనురాగాలు ఆ ఆయన లేకుండా లేవు కదా ఆయన కలిగించిన మనుషులే ఈ రీతిగా ఉన్నప్పుడు వాటిని కలిగించిన ఇంకెంత ఆలోచనతో ఉంటాడు కాబట్టి ఆయన మనం గొప్ప కార్యాలు చేయాలా ఆయన మనం తండ్రిని మహిమపరచాలా కాబట్టి ఆయన ఏదడిగినా నేను నా నామన మీరు అడిగితే నేను చేస్తానంటుండే దేవుడు చెప్పండి ఇంత అశూరెన్స్ ఈ రోజు మనకి ఎవరివ్వగలరు ఇంత గ్యారెంటీ ఈరోజు ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు ఆ నామం నిమిత్తం మీరు ఏదడిగినా ఇస్తానంటాడు దేవుడు ఎందుకు అవన్నీ ఉచితంగా పొందుకునేవి అందుకు ఉచితంగా పొందుకున్నవి స్వలాభం కోసం స్వార్థం కోసం కపటమతో మోసమతో వంచనతో చేస్తున్నారు కాబట్టి అద్భుతాలు చేసినా స్వస్థతలు చేసినా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఉచితంగా పొందుకున్న వాళ్ళు ఈరోజు ఉచితంగా వీయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకున్న యొక్క దాన్ని ఏమంటారు ఆపేక్ష అది ధనం పట్ల కావచ్చు ఏదైనా కానీ కొంతమంది అన్ని తెలుసుకుంటారు ఎదుటి వారికి చెప్పడానికి ఒప్పుకో నాకన్నవిడు ఎక్కడికి ఒప్పాడై నాకు డామినేషన్ అవుతారనుకుంటారు లేరా ఈరోజు సేవకులు లేరా కానీ మన ధన్యత మన గ్రూప్లో దేవుడు అది ఇవ్వలేదు అట్లాంటి స్వభావం మనకు లేదు అది ఆయన చూపించిన ప్రేమ ఆప్యాయత కాబట్టే ఈ సత్యం మనం తెలుసుకోగలుగుతున్నాం ఎందుకంటే బయట స్వార్థపరులున్నారు వంచకులు ఉన్నారు ఎందుకంటే నాకన్న ఎక్కువ చెబితే నాకన్నవిడు బాగా వాక్యం చేస్తే నా ఉనికిపోతుందేమని తిట్టేవాళ్ళు ఉన్నారు కానీ దేవుని కృప వల్ల మనకైతే అలాంటి పరిస్థితి లేదన్నట్టు దానికి మనం ఆనందించాలా సంతోషించాలా బయట అట్లా లేదు బయట సేవకులు కనబడినంత కాదు వాళ్ళు గొర్రెల చర్మాలు వేసుకొని క్రూరమైన తోడేలు అన్నట్టు వంచకులు అన్నట్టు స్వలాభం కోసం స్వార్థం కోసం గుర్తింపు కోసం తన యొక్క ఉనికి కోసం ప్రయాసపడే వాళ్ళు శాస్త్రులు పరిసేలు ఏసు మీద ఎందుకంటే వాళ్ళకి విరోధం వాళ్ళ ఉనికి పోతుంది కాబట్టి ఈరోజు కూడా అట్లా ఉనికిని కాపాడుకొని ఆ ఉనికి ఎక్కడ చెప్పి దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చని వంచకులు క్రీస్తు విరోధులు దుర్మార్గులు మోసగాలున్నారు ఈరోజు కానీ ఏసయ్య కృపల్ల మనకు లేదు ఆ పరిస్థితి ఆ స్థితి మనం లేదు దానికి దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే ఈ లోకం మాలిన్యము అలాంటి విధానాలు దేవుడు మనకి అంటించలేదు కాబట్టి చూడండి చూడండి అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో కార్యము తొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో ముప్పై ఆ తర్వాత పేతులు సకల ప్రదేశములలో సంచారము చేయించు లుద్దాలో కాపురం పరిశుద్ధుల యుద్ధకు వచ్చెను కాబట్టి పేతులు ఎక్కడికి వచ్చిండు సంచారం చేస్తు సంచారం అంటే మీ అందరికీ తెలుసు కదా సంచరించడం అన్నట్టు యశుప్రభు ఎట్లయితే సంచరిస్తుండో పేతులు కూడా అనేక ప్రాంతాలు సకల ప్రదేశములలో సకల ప్రదేశం వీళ్ళని వీళ్ళని గమనిస్తే వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళు ఎంతగా దేవుని పట్ల ప్రయాసపడ్డారు ఈ రోజు అలాంటి ప్రయాసం కలిగి ఉన్నానంటే ఎక్కడుంది ఒప్పుకోవాలి కదా వాక్యం ముందు లేకపోతే అపదిక్కుండా అవుతాను కదా వేషధారకులం అవుతాం కదా ఇప్పుడు సకల ప్రదేశములలో పేతులు ఏం చేసిండ సంచారం చేయొచ్చు ఒక ప్రాంతానికి వచ్చాడు అది అక్కడ లుద్దాలో కాపురం ఉన్న పరిశుల యుద్ధకు పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ్య అని ఒక మనుషుని చూచి ఆయన సంచరిస్తూ సంచారం చేస్తూ ఈ లుద్దాలో కాపురం ఉన్న ఇక్కడున్న కొంతమంది పరిశుద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుంచి అంటే ఎనిమిది సంవత్సరాల నుండి మంచం మీదనే ఉన్నాడు మంచం నుంచి దిగలేని పరిస్థితి లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి అన్నట్టు అలాంటి వ్యక్తి ఎన్ని నెల నుంచి ఉన్నాడు అక్కడ ఎనిమిది ఏళ్ల నుంచి పక్షవాయు కలిగి ఉంటే అను ఒక మనిషిని ఎవరు చూసినరు పేతురు పేతురు వెంటనే మాట్లాడుతున్నాడు పేతురు పేతురు అయినయ్య తన నామాన్ని బట్టి తన పేరును బట్టి పిలుస్తున్నాడు ఆయన పేరు ఏంది ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం మీద మీద ఉన్న వ్యక్తి పేరు అయినయా ఏసుక్రీస్తు నిన్ను స్వస్థ పరుచుచున్నాడు చెప్పండి చూసి వెంటనే ఈరోజు ఎనిమిది ఏళ్ల నుంచి పక్షవాయుంతో మంచం మీద ఉన్న నిన్ను అయినయ్యా ఈరోజు నిన్ను ఏసుక్రీస్తు స్వస్థపరుచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోనమని అతనితో చెప్పగా అతడు వెంటనే లేచను లుద్దాలోనున్న షారోనులోనున్న కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగి ఇక్కడ పేతులు ఏదో నేను చెప్పగలే వాడు ఏదో లేయాలి కాబట్టి లేయడమని కాదు అక్కడ ఈ కార్యం జరగాల అది అనేకులు ప్రభు తట్టు తిరగాలంటే ఈ మంచం మీద ఉన్న ఎనిమిదేళ్ల నుంచి వ్యక్తి ఈరోజు స్వస్థత పొందాలా ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యము ఇవి దైవము దేవుడే ఈ కార్యాలు చేయగలడు లేకపోతే ఇది మనుషులు ఎవరు చేయలేరు ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు కాబట్టి ఈరోజు అనేకులు నమ్మాలా ఒప్పుకోవాలా దేవుని తట్టు తిరగాలంటే పేతరు ఏం చేసిండు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుతున్నాడు నువ్వు లేచి నీ పరుపు పరుచుకోమని పేతరు చెప్పగానే చూడండి వెంటనే అతను లేచిండు అది చూసిన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అలాగే తబిత అనే యొక్క ఆమె యొక్క దోర్కా పేరు ఈమె చనిపోతే ఆ విధవరాలందరూ బహుగా ఏడుస్తూ పేతరు దగ్గరకి సమాచారం పంపిస్తే పేతరు అక్కడికి వస్తే చూడండి ఆ దినములందరూ ఆమె కాయల చనిపోగా వారు శవమును మేడగదిలో పరుండబెట్టి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండట చేత పేతులు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకున్నట్టు ఇద్దరు మనుషులు అతని యుద్ధకు పంపిణీ పేతులు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతన్ని తీసుకొని వచ్చిరి విధవరాలందరూ ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతను ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలకు పంపి ఎట్లయితే ఈ ఎవరు ఏలియా ఆమె కౌగిట్లో ఉన్న బిడ్డను తీసుకొని తన గదిలోకి తీసుకెళ్లి ప్రార్థన ముమ్మార్లు చేసిండో సేమ్ పేతురు కూడా అంతే మోకాలు లేసి ప్రార్థన చేసి శవం తిరిగి తబితాలు నెమ్మనగా ఆమె కన్నులు తిరిచి పేతులను చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరానులను పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి అప్పగించను ఎట్లయితే ఏలియా తన బిడ్డను ఆ తల్లికి అప్పగించండో ఈ విధవరాలకి ఈ పరిశుద్ధులకి ఈ తబితాని సజీవరాలుగా మృతి పొందిన ఆమెను చనిపోయిన వారిని కూడా లేపుడి అన్నాడు కదా యేసుప్రభు అది ఇక్కడ పేతులు చేస్తాడు అన్నట్టు ఆమెను సజ్జీవురాలుగా వారికి అప్పగించను ఇది ఎప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి ఎందుకు ఆయన మైమ ఈ కార్యాలు జరిగిస్తుండే మనుషులు నమ్మి విశ్వసించడానికి ఇది మనుషులు కలగదు ఇది దేవుడే చేయగలడు కాబట్టి ఇది దేవుడే చేయగలడు కాబట్టి ఇది చేయగలిగిందంటే ఇది నిజము మొదటి నుండి అపోస్తుల కాలం నుండి యసు ప్రభు నుండి దేవుడు ఈ రీతిగానే ఉన్నాడు కానీ మన తరము విశ్వాసం లేని తరం అన్నట్టు అన్నట్టు విశ్వాసం లేని తరము వారలారా అన్నాడు సుప్రభ మనమున్న తరము విశ్వాసం లేదు నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వ్యక్తివి నువ్వు నేనేం చేయాలా స్వస్థ బాగు చేయాలా మనం ఏం చేస్తున్నాం దేవుడు చేస్తుడని చెప్పి చెప్తున్నాం పేదరికి ఉన్న అధికారము దేవుడు చేయగలిగినప్పుడు నీ పట్ల నా పట్ల మన పట్ల ఎందుకు చేయలేకపోతున్నాం అది చేయాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి కదా మనం వేద్యం ఆడాలి కదా ప్రయాస పడాలి కదా ప్రభ నేనెందుకు చేయలేకపోతున్నా నాలో ఎలాంటి విశ్వాసం ఉంది అవిశ్వాసం ఉందా అపనమ్మకం ఉందా లేదా నాకు అలాంటిది లేదా అలాంటిది కావాలా ప్రభ ఆ రోజు ఆ యొక్క విధవరాలు ఆ ఎప్పేలో ఆ యొక్క తబితాను పేతులు స్వస్థపరిచినప్పుడు ఆమె మృతి పొందిన ఆమెని అప్పగించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తట్టు తిరిగినారు ఆ పక్షగల వాయువు ఆ వ్యక్తి స్వస్థత పొందినప్పుడు అనేకులని తట్టు తిరిగినారు మీ సూచ్యక్రియల వల్ల మహత్కార్యముల వల్ల అనేకులని నామ ముందు విశ్వాసం ఉంచినారు ఇది బైబిల్లో అపస్తుల కార్యం నుంచి మీ నుంచి మిమ్మల్ని వెంబడిస్తున్న శిష్యుల నుంచి జరుగుతున్నప్పుడు ఈ రోజు నేను ఎందుకు చేయలేకపోతున్నా వాళ్ళలో పరిపూర్ణత ఉంది వాళ్ళు సంపూర్ణతలోకి వచ్చినారు మనలో లేదు ఎందుకంటే పరిపూర్ణతలోకి వెళ్ళి సంపూర్ణతలోకి వెళ్ళిన మనము అవిధేయత చేస్తే మనకి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అన్నట్టు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు ఇంకా సాగిపోతా సాగిపోతా అంటే నీ వయసు అయిపోతుంది నీ జీవితం అయిపోతుంది నీ కాలం అయిపోతుంది తప్ప నీ ద్వారా దేవుడికి ఏమీ మహిమ జరగదన్నట్టు ఎందుకంటే మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి సంపూర్ణులుగా ఉండండి మనం పరిపూర్ణతలో ఉండి సంపూర్ణతలో ఉండి ఆయన విధానంలో ఉన్నప్పుడే దేవుడు మహిమ పరచబడతాడు అప్పటి వరకు నీ జీవితంలో ఇది జరగదన్నట్టు కాబట్టి ఎంతోమంది నా సమయం సరిపోలేదు ఎందుకంటే ఎంతో మంది ఆ రీతిగా దేవుడు నా నామం నిమిత్తం మీరు ఏది అడిగినా నేను చేస్తాడు కాబట్టి పౌలన్నట్టు ఇది మనుషులో వాక్యం అనించుకుంటే ఈ వాక్యము నీ జీవితంలో కార్యశుద్ధి కలగదు ఏషావు భ్రష్టు అయిపోయి చూడండి ఒక వాక్యం ఉంటుంది నేను ఈ వాక్యం చదువుతాను చూడండి ఏబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండులో పదిహేను పదహారు పదిహేడు నేను చదువుతాను మీలో ఎవడైనా కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా కానీ దేవుని కృపను పొందకుండా ఇదంతా కృప ఆయన కృప వెంబడి కృప పొందుకున్నాడు ప్రభు ఆయన పరిపూర్ణతలు మనమందరం కూడా ఆయన కృప వెంబడి కృప పొందుకోవాలా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదరేమో అనియు ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అని జాగ్రత్తగా చూచుకునే ఈ వాక్యం ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు దేవుడు గొప్ప ధన్యత నేను మనుషులను చూసే నమ్ముతాను నా దృష్టికి వీళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళ బోధనే నేను అంగీకరిస్తానంటే నీ జీవితంలో ఎప్పుడు మరలా వెతికినా శ్రద్ధగా అడిగినా నువ్వు పొందుకోకపోవచ్చు అన్నట్టు నీకు మరలా ఒక అవకాశము ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ అన్ని చెప్పలేరు మీకు తెలుసు పరిచర్యలు నానా విధాలు ఉన్నాయి కృపావారాలు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి కొందరు బుద్ధి వాక్యం చదువుతారు కొందరు జ్ఞానవాక్యం చదువుతారు కొందరు విశ్వాసం కొందరు అద్భుతాలన్నట్టు కాబట్టి బుద్ధి చెప్పే వాళ్ళనే నేను వెండిస్తున్నాడు నీకు బుద్ధితోనే అయిపోతుంది ఇంకొక లెవెల్కి నువ్వు పోవన్నట్టు కాబట్టి అందరి ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నువ్వు మరలా శ్రద్ధగా వ్యతికి ఆసక్తితో పొందుకోవాలని నువ్వు ప్రయాసపడ్డానికి నీకు మరలా ఒక అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ రోజు దేవుని వాక్యం యుద్ధకొస్తే నువ్వు నమ్మలేదు కాబట్టి అబ్రహాం దగ్గరకు దర్శనం ముందు దేవుని వాక్యం వస్తే అతను నమ్మిండు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నా భార్య వృద్ధాప్యంలో ఉంది నాకు బిడ్డలు గలగరు నువ్వేమో ఆకాశం వైపు చూపించే నక్షత్రాల ఉంటది అన్నట్టు వెర్రివాడిలాగా చూడాల అబ్రహాం ఈరోజు నువ్వు మనుషులు చూస్తే ఇది నీకు వెరితనంగా ఉంటుంది నువ్వు వెర్రివాడివా చెప్పినవాడు వెర్రివాడా దేవుడు వెర్రివాడా అనేది ఒక దినం నీకు తెలిస్తే ఎంత బాధపడతావంటే అది నా నోటితో వర్ణించలేను అన్నట్టు దేవుడు వర్ణించలేడు ఏశావు తన జ్యేష్టత్వ హక్కును పోల్పోయి దాని కొరకు శ్రద్ధతో వెతికిండంట మారు మనసు పొందన పోగొట్టుకున్నాక ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాక దేవుడు వాక్యం నీ దగ్గరకు వచ్చినాక నువ్వు నమ్మకుండా ఉంటే ఆ రోజు అబ్రహాము నమ్మిండు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది కాదు నేను మనుషులను చూసే వాక్యాన్ని వింటాను కాబట్టి నా దృష్టిలకి గనులైన వాళ్ళు చెప్తేనే వాళ్ళ బోధ వింటానంటే నీ జీవితంలో మరలా ఈ అవకాశము ఉండదు కాబట్టి నువ్వు అడగాల ఇది దేవుని మూలంగా కలిగితే ఆ వ్యక్తి ఎవరైనా కానీ గాడిద నిలబడినా నువ్వు చెప్పేవాడు గాడిదే అనుకో వాక్యము దేవునిది అది నిజముగా ఉంటే నిజముగానే ఉన్నట్టు గ్రహించి అంగీకరించాల నీకన్నా చిన్నవాడ ఉండొచ్చు నీకన్నా పెద్దవాడ ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరైనా కాని కానీ మాట్లాడేవాడు ప్రభు నువ్వు అంగీకరించి విశ్వసిస్తే ఈ వాక్యము వింటున్న మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుంది పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపక అనిక్రమ గల తండ్రి అవును దేవా ప్రభ ఆ రోజు అపస్తులకి సమస్తం మీద అధికారం ఇచ్చిన నాన్న విధములైన రోగముల మీద వ్యాధుల మీద అపవిత్రాత్మల మీద చనిపోయిన వారిని కూడా లేపమన్నావు ప్రభ కాబట్టి ఆ రీతిగానే ప్రభ వాళ్ళకి అధికారం ఇచ్చినావు ఎప్పుడైతే తండ్రి వాళ్ళు ఆ యొక్క కోస్త పండుగ సమయం అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నేను వాళ్ళు అభిషేకించబడినారో ప్రభ అక్కడి నుంచి వాళ్ళు నువ్వు చెప్పిన వాకుని క్రమంగా జరిగించినారు ప్రభ ఉచితంగా పొందుకున్నారు ఆ రీతిగానే ఉచితంగానే ఇతరులకు నాయన వాళ్ళు ఇచ్చినారు ప్రభ వాళ్ళ ద్వారా ఎంతో మంది రోగులు వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందినారు ఎంతో మంది రక్షించబడ్డారు ఎంతో మందిని రాజ్యంలో చేర్చబడ్డారు ప్రభ ఎంతో నేను వాళ్ళు ప్రయాసపడ్డారు ప్రభ కాబట్టి ఈరోజు అదే దేవుడు మేము కలిగి ఉన్నాం ఆ తరంలో ఉన్న దేవుడు ఈ తరంలో మాతో కూడా ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం ప్రభా ఎందుకంటే నమ్ముటం నీ సమస్తము సాధ్యమన్నాం మేము నమ్ముతున్నాం వారి ద్వారా నువ్వు ఎలాంటి మహాత్కార్యాలు ఎలాంటి కార్యాలు జరిగించినవ తండ్రి అంతకు రెట్టింపుగా నీకు ఘనతకు నీకు మహిమకు నీ నామాన్ని గనపరచేట కొరకు మీరు మా పట్ల నా ద్వారా కూడా మీరు జరిగించగలరని నేను నమ్ముతున్నాను ఆ రీతిగా నీ వాక్యాన్ని విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి మీరు మాలో కార్యశుద్ధి కలిగజేస్తున్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే విశ్వసించబడి నీ హృదయంలో అంగీకరిస్తూ నువ్వు అలాగే నేను దేవుని మహిమను మేము చూడగలం మా కళ్ళతో ప్రభ అలాంటి గొప్ప పరిచర్యాలకి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నడిపించినారని మీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి వెళ్తుంటున్నాం తండ్రి ఆమె ప్రజలు అడకందరికీ ఆశీర్వాదం మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే నిరంతరము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాము ఆ యొక్క బాధపడుతున్న వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులందరికీ మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును కాక ప్రజలు అడకందరికీ ప్రైస్ల రికార్డ్ ప్రైస్ల రికార్డ్